పన్నెండు వాహ్వని శక్తి వస్తాదుగిరియును విస్తరించి బ్రహ్మవిష్ణుశివుల బట్టి భ్రాంతిబెట్టి బలమెల్ల దిగమ్రింగే అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరమును గుడిలో దీపమై శరీరమంతటికీ వెలుగునిచ్చుచున్న ఓ ఆత్మ వినుము మాయ యొక్క శక్తి ఎంతటిదో ఎవరికీ అర్థము కాదు ప్రపంచములో దాని నాయకత్వమునందు అందరినీ ఇముడ్చుకొని పెత్తనము చెలాయిస్తున్నది మాయ యొక్క శక్తి జగతి అంతా వ్యాపించి యోగులలో పెద్ద యోగులైన విష్ణు ఈశ్వర బ్రహ్మలను కూడా తన భ్రమలో ముంచి వారిని కూడా యోగ యోగ్రష్టులను చేయుచున్నది త్రిమూర్తులను కూడా తన భ్రాంతిలో పడునట్లు చేసి దేవుని మార్గములో బలహీనులను చేయుచున్నది ఎంత పెద్దవారినైనా తాను తలచుకొంటే జ్ఞానబలమును కోల్పోవునట్లు చేసి అజ్ఞాన మార్గములో నడుపగలదు అందువలన మాయ యొక్క బలమును ఒక విధముగా ప్రశంసింపవలసినదే ఎంతటి వారినైనా మార్గము తప్పించు మాయ గొప్పదే కదా